కోరికలు చేయించినప్పుడు కామం పోయింది మానవ మానాలు చేయించేసరికి తగ్గింది ఇంకా ఒక్కొక్కటి మనసులో ఏమేమి భాగాలు ఉన్నాయో ప్రతి భాగానికి సంబంధించినటువంటి సాధన చేస్తే ఓవరాల్గా మనసు పోతుంది అంతేగాని ఒకేసారి మనసుని తోసిలేరు అహంకారం తగ్గించాలి రజగుణం తగ్గించాలి కోరికలు తగ్గించాలి ద్వంద్వల్ని ద్వంద్వంగా చూడటంగా ఉండాలి ద్వంద్వలు చూడకుండా ద్వంద్వాతీతంగా న్యూట్రల్ గా తటస్థంగా చూడాలి ఇట్లా వరస పెట్టి అన్ని చేస్తే ముందు మనసు తెలియటైపోయింది మొత్తం మరింత సీనియర్ సిటీ ద్వంద్వాత స్థితికి రానప్పుడు మనసే జయించలేదు మనసే జయించలేనప్పుడు ఇంకా ఆత్మనుభవం అడిగే మీకు హక్తి ఒక్కడి ఆత్మానుభవం అనేది రాదు ద్వంద్వాతీత స్థితిలో అదే ఉన్నది సుఖము దుఃఖము మానము అవమానము అనే దాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టించుకోలేదు దాన్ని అనుసరించేటువంటి రాగ ద్వేషాలు పోతాయి ఇది పట్టించుకుంటే అవి వస్తాయి అరిషద్వర్గం కూడా ఉండదు అది పోయినప్పుడు మనసుని నిదానిస్తుంది నిదాని ఎందుకంటే నన్ను అప్పుడే పోదు సాధన మీ ప్రారంభంలో మీకు ఎదురైన విషయాల్లోనే ఉంది మీకు ఎదురుగానే వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఉంటుంది చిన్న పరీక్ష పెద్ద పరీక్షకు పెద్ద పరీక్ష అయిపోయిన తర్వాత చిన్న పరీక్ష కూడా పట్టుకుంటుంది మళ్ళీ పెద్ద పెద్ద సమస్యని దాడుతారు చిన్న సమస్య ఏంట అన్నారు అదంతా ఇంపార్టెంట్ కాదు కానీ అది రోజల్లో అదే ఉంటుంది ఆ మనసు మనసు తను తాను మీరు ఎంత పోగొట్టినా అది ఏదో రూపంలో ఉంటుంది నాది ఇంటాం పూర్తిగా పోగొట్టే పనిపూర్వకంగా తగ్గించుకునే పని మాదైతే మా పని కింద మీకు అందరికీ అని చెప్పి మీకు అందరికీ అన్ని తెలుసు చేయలేకపోతున్నారంటే లక్ష్యము స్థిరంగా లేదు చాలా ఏదైనా లక్ష్యాన్ని బట్టి జరుగుతుంది కానీ చాలా ఇంకొద్ది లక్ష్యాన్ని బట్టి ఉంటుంది లక్ష్యం కోసం శాస్త్రమే శాస్త్రం అంటే మళ్ళీ గంభీరమైన గ్రాంధికమైన అర్థం కాని పదాలతోటి ఆడంబరంగా చెప్పేది కాదు దాన్ని పది రకాల కోణాల్లో చెప్పాలి ఏదో కోణం ఎవరో ఒకటి సూట్ అవుతుంది ఒకటే చెప్తే ఎవరికో మిగతా వాళ్ళకి కావద్దు అందుకని అన్ని రకాలుగా చెప్తాం మీకు కూడా అన్ని రకాలుగా వింటూ అలవాటు చేసుకోవాలి ఆత్మనిర్ణయం సూటిగా చేసినా కానీ అన్ని మార్గాల్లో కూడా దాని ముగింపులు అదే తేల ఈ మార్గం యొక్క లక్షణం గమ్యం చేయలేసరికి ముగింపు అన్ని మార్గాలు ముగింపు లక్ష్యం ఆత్మే ఆత్మ అంటే స్వానుభవం స్వానుభవం అంటే స్వస్వరూపం ఇది అంచెలంచెలుగా బుద్ధి పరిధిలో ఉంటుంది ప్రతిబింబంగా ఉన్న నేను పరిధిలో ఉంటుంది అద్వైతంగా ఉంటుంది తర్వాత ద్వైతం సిద్ధిస్తుంది ఎవరైనా చెప్పినా ఈ మూ ఎక్కడొక్కడా దానికి పెడతారు బుద్ధి దగ్గర లింకు పెట్టినప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ నేను దగ్గర లింకు పెట్టినప్పుడు అహం ఈ రెండు దాటిపోతే ఆయన ఆత్మ అన్నిట్లో ఉన్న ప్రకాశం ఒకటే ప్రకాశాన్ని జ్ఞాన పద్ధతిలో వాడుకుంటావా చైతన్య పద్ధతిలో వాడుకుంటావా వ్యాపక పద్ధతిలో వాడుకుంటా ఇవన్నీ విరమించేసి కూర్చుంటా విరమించి కూర్చుంటే అయమాత్మ బ్రహ్మ వ్యాపక పద్ధతి అయితే పరమాత్మ జ్ఞానంలో ఉంటుంది పరబ్రహ్మ స్వరూపం కావు వ్యాపకంగా ఉన్నప్పుడు అహం అహం ఉంటుంది అహం అంటే ప్రతిబింబం ప్రతిబింబ ప్రకాశం అహము బింబ ప్రకాశం పరమాత్మ కాబట్టి వ్యాపకం అనేది గుర్తించామంటే ఇంకా అహంపాలి గుర్తింపు అంటే నేను తోనే గుర్తింపు నేనంటే ఆత్మ యొక్క ప్రతిబింబ ప్రకాశం నేను ఇప్పుడు అహం బ్రహ్మ అంటే అహం బ్రహ్మ అంటే అదే కదా పరమాత్మ అనుభవంలో నేను అంటే చెప్పండి జ్ఞానం అంటే ప్రకాశం అంటే స్వయం ప్రకాశం అయితే స్వస్వరూప జ్ఞానం వ్యాపక ప్రకాశ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం వ్యాపకానికి రుజువు ఏంటి మీ ఆలోచనలో ఏముందో మీరు నా ఎదురుగా లేకపోయినా ఎక్కడున్నా కానీ నాకు తెలియబడుతుంది నా ప్రజ్ఞకి నా సర్వజ్ఞత్వంగా ఉండడానికి మీరు చూన్ మీ గురించి మీరు చెప్పకుండా ఎక్కడున్నా కానీ నాకు తెలియబడుతుంది ఎలా తెలి ప్రజ్ఞాస్థితిలో నేను మీలోకి వ్యాపించాను కాబట్టి తెలియకూడదు సర్వజ్ఞుడైనా కానీ విశ్వమంతా ఒకేసారి తెలుసుకుంటూ ఉండడు ఆ సర్వజ్ఞత్వం ఎప్పుడొచ్చింది దృశ్యము తోచకుండా కేవలం దృక్స్థితిలో నిర్వికల్ప స్థితిలో వచ్చింది నిర్వికల్ప స్థితిలో ప్రపంచం గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు కానీ సర్వజ్ఞుడే అయితే ఆ సర్వజ్ఞత్వం తన నిధిగా ఉన్నది నిధనంగా ఉంది అది ఉపయోగపడకల శిష్యులు శిష్యులు ఎవరైతే ఆర్తితో ఉంటారో ఇందులో రికార్డ్ అవుతుంది శిష్యులు ఎవరైతే ఆర్తితో ఉంటారో గురువుని మీరు మేలుకొల్పుతారు మేల్కొల్పినప్పుడు నిర్వికల్పంగా ఉన్న గురువు సర్వజ్ఞత్వం ఉన్నటువంటి గురువు సర్వజ్ఞత్వ సామర్థ్యాన్ని వినియోగించకుండా ఉన్న గురువు మీరు మేలుకొల్పేసరికి మీ వైపు గురువు యొక్క సంకల్పము దృష్టి ఆలోచన కృప ఏదైనా కానీ మీ మీద పడ్డప్పుడు మీ వ్యాపించినప్పుడు ఆయన సర్వజ్ఞతలు ఉన్న సామర్థ్యంలో ఉన్న భాగానికి అది తెలియబడుతుంది మరి ఈ స్థితి అంతా వ్యాపక స్థితి ఈ స్థితిలో వచ్చే అనుభవం పేరు పరమాత్మ సాక్షి కూడా అందులోనే సాక్షి గురువు సాక్ష్యం కూడా లేదు గురువుకు సాక్షిత్వం లేదు అసంగత్వం లేదు ఎప్పటిదాకా ఆ పరమాత్మ అనుభవాన్ని గట్టిగా స్థిరం చేసుకునేలాగా సాక్ష్యత్వం సాక్షి అసంగత్వం మీకుంది ఎందుకని దృశ్యం మీకు కనబడుతుంది గురువు దృశ్యం కనబట్టాల మీరు ఇన్వైట్ చేస్తే మీరు మేలుకొల్పితే అప్పుడు దృశ్యం తోస్తుంది తోస్తే దాని లీలా విలాసంగా చూస్తున్నాడు కానీ సాక్ష్యత్వం లేదు అసంగత్వం లేదు మీ శిష్యులకి వచ్చి హస్తమస్త స్పర్శించి మీకు ఆశీస్సులు ఇచ్చి కృప చూపించి మిమ్మల్ని కడతీరుస్తున్నాడు కర్తృత్వం లేకుండానే ఇంత పని చేస్తున్నాడంటే ఎవరిని అంటుకుందా అంటుకోవడం అంటుకోకపోవడం అనేటువంటిది ఇంకా దృశ్యము ఉంటేనే గురు విషయంలో దృశ్యం లేదు కాబట్టి లేని దృశ్యం ఉన్నట్టు కనబడితే ఉత్తు దృశ్యానికి అంటుకోవడం లేదు అంటుకోకూడదు అందుకని అసంగత్వం అనే ప్రశ్న కానీ సాధ్యత్వం అనే ప్రశ్న కానీ గురువుకి లేదు పూర్తిగా లేదనే నిర్ణయం మీకు లేదని నిర్ణయం అయితే మీరు మీరు కూడా సాక్ష్యత్వం నుంచి దాడతారు మీకు ఉందనే నిర్ణయం తాత మీ అంటారు మా ఆట కాబట్టి ముట్టుకోకూడదు అంటుకోకూడదు వెళ్తే ఏమైనా అయిపోతుందేమో పడిపోతానేవో బాల్తా పడతానేమో మాయంత సామాన్యంగా ఉండి ముంచేస్తుంది ఉండు అని అనుకుంటూ భయపడుతూ ఉంటారు మీరు ఆ స్థితిలో మీరు సాక్షి అసంగంగా ఉంటు ఎప్పుడైనా సంగతి వస్తానే భయం కూడా ఉంటుంది పూర్తిగా లేనేలేదు అనే నిర్ణయం మీకు రాలా అది వస్తే సాక్షి కూడా ఉండడు అక్కడ సాక్షిగా ఉన్నారు అంటే అర్థం అది ఉన్నది నేను దూరంగా ఉన్నాను దానికి నాకు సంబంధం లేదు మీ పిల్లల బదులు పరాయి పిల్లలు అనుకున్నట్టు ఉంటుంది తప్ప అసలు లేనేలేదన్నట్టు లేదు అసలు లేనేలేదనే నిర్ణయం రాలా గురువుకి లేనే ఒక శిష్యుని మిషన్ మీద ఎందుకున్నాడు అదొక గురుతత్వంలో గురువు యొక్క ప్రణాళికలో భాగంగా ఈ శిష్యులందరికీ ఒక ఉపయోగపడేటువంటి ఒక సంస్కారం కల్పిత సంస్కారం తన యొక్క గురువు చేత ఈ శిష్యుడి మీద కల్పించిన సంస్కారం ఉండబట్టి నేను మీకు అందుబాటులో వస్తున్నాను అంతేగాని నాకు కర్తృత్వం లేదు నేను చేసే పని నిష్కామం నిష్కామమే మీరంతా కడతీరేదాకా ఉండాలనే కర్తృత్వం నాకు లేదు ఉంటే అవుతుంది మీరు పది జన్మలు తీసుకుంటే మీతో పాటు తీసుకోవాలి అందుకని తెలియదు ఇప్పుడు ఎవరికైనా నాకు నిర్ణయం అయింది ఎవరి వల్ల ఎవరి వాళ్ళు అక్కడ ఊరికే కూర్చుంటే దండగా ఇక్కడికి వస్తే మీకు ఉపయోగపడతాం అని వచ్చాను అంతే ఎవరు వస్తారంటే వచ్చిన వాళ్ళు వస్తారు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అండి ఉపయోగపడితే వాళ్ళకి ఉపయోగపడుతుంది వర్షం పడుతుంది ఎవరికి ఉపయోగం వాళ్ళకి గొడుగు పెట్టుకున్న లేదు ఇంట్లో కూర్చునే వాళ్ళకి సూర్యుడు మీరంతా బోధించిన కొండ కలిదు ఉపయోగపడటానికన్నా అంటాను కానీ నాది సహజంగా ప్రకాశిస్తున్న గురుతేజం నాది ఆ గురుతేజానికి ఎవరెవరు దానికి పాత్రులయ్యి యోగ్యులయ్యి అధికారం పొందినటువంటి వాళ్ళు దాన్ని వాళ్ళకి ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళకి కనకదుర్గకే ఇస్తాను లలితకి ఇవ్వను ప్రమీయులకైతే కొంచెం ఇస్తాను అనేది ఉంటుందా నాకు సూర్యుడుగా అలాగే ప్రకాశిస్తున్నాడా సమానంగా ప్రకాశిస్తున్నాడు భూమి వెనక్కి తిరిగినప్పుడు ప్రకాశం లేదు అది భూమి తప్పు భూమిని అంతా ప్రకాశింపజేస్తున్నాడు భూమి మీద చెట్టు చెట్లున్నాయి నేడు ఉంది చెట్లను ప్రకాశింపజేస్తున్నాడు చెట్టు కింద నేడని ప్రకాశింప అది సూర్యుడు తప్ప అట్లా గురువు ప్రకాశిస్తూ ఉంటాడు కర్తృత్వం లేదు ఇచ్ఛా ప్రయత్నాలు ముందు మనసుని జయించాలి మనసును జయించిన తర్వాత చిత్తవృత్తులు నిరోధం చేయాలి చిత్తవృత్తి నిరోధం దగ్గర మొట్టమొదట విషయం విషయం మీద ఉన్నటువంటి వృత్తులు విషయాకారమై తాను కూడా విషయంగా మారిపోతున్నాడు విషయాలు ఇన్నెందుకున్నాయంటే నువ్వు వేరు నువ్వు వేరు నువ్వు వేరు ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు ఒకటి నా పిల్లలు వాడు పడాయి నా డబ్బు నీ డబ్బు మా వాళ్ళ డబ్బు అప్పు తెచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వక్కర్లేని డబ్బు ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి ఈ భేదాలు లేకపోతే అయింది పోయి అఖండమైంది కనుక విషయాకార వృత్తి పోవాలంటే అఖండాకార వృత్తి రావాలి అఖండాకార వృత్తి రావాలంటే భేదాలు పోవాలి భేదాలు పోవాలంటే సార్వజనీయమైన సామాన్యమైన ప్రేమ అందరి మీద సమానంగా అట్ట లేకపోతే రాగద్వేషాలు ద్వందాలు ఉంటాయి ఇది కనుక ఎప్పుడైతే వచ్చిందో ద్వంద్వ ద్వంద్వలు పోతాయి ద్వంద్వలు పోయినప్పుడే నీకు అఖండాకార వృత్తి వస్తుంది ఇది చూసే దృశ్యమాన ప్రపంచం మీద భేదాలతో కూడిన ఖండ వృత్తి బదులు అభేదమైనటువంటి అఖండాకార వృత్తిగా మారే సాధనం ముందు చేయాలి ఇంత దూరం వచ్చిన తర్వాత నీకు ఒక ఉపరీతి కలుగుతుంది మనసు ప్రశాంతత ఉంటుంది చిత్తం శాంతిగా ఉంటుంది ప్రారంభంలో ఉన్న వాడం రావు సంచితంలోనేవి దాక్కోలు ఉంటాయి తాత్కాలిక శాంతి వచ్చింది ఈ తాత్కాలిక శాంతిని మీరు మీ ఇష్టప్రకారంగా వాడుకోవడానికి అనుకూలం ఇదివరకు అది అశాంతిగా ఉండి నీ మాట వినలా ఇప్పుడు నీ మాట వినే స్థితికి వచ్చింది వినే స్థితికి రాగానే ఇప్పుడు బ్రహ్మాకార వృత్తి సంపాదించాలి బ్రహ్మచింతన చేస్తూ వృత్తి సంపాద బ్రహ్మాకార వృత్తి కూడా చిత్తపరిధిలోనే ఉంది చిత్తం దాటలా బ్రహ్మాకార వృత్తి తర్వాత అప్పుడు గురువును కొట్టుకోవాలి తత్వవశ వాక్యం తర్వాత ఉపదేశం చేసి గురువు తనలోకి మమేకం చేసుకొని నిన్ను తీసుకెళ్ళి మార్జాల కిషోర న్యాయంగా గురువులో సాక్షాత్ పరపురమైన గురువులో మిమ్మల్ని మమేకం చేసుకుంటే మీరు వేరు గురువు వేరు కాని స్థితిలో మీరు కూడా సాక్షాత్ పరపురం అవుతారు అట్లా అద్వైతం సిద్ధిస్తుంది మీ బ్రహ్మాకార వృత్తి వరకు మీ పని అయితే బ్రహ్మాకార వృత్తి దగ్గర తత్వమస్య వాక్యార్థాన్ని గురు కృపతో గురువు యొక్క ఉపదేశంతో మీరు క్ష్యురైన రోజున మీరు గురువులో మమేకమైన రోజున మీకు కూడా ఆ పరోక్షానుభూతి కలుగుతుంది ముందు మనసు దాటాలి తర్వాత చిత్తాన్ని దాటాలి చిత్తం దగ్గర మూడు ఉన్నాయి భేద ఉన్న విషయాకార వృత్తిని అభేదంగా ఉన్న అఖండాకార వృత్తిగా మార్చి ఉపరతి పొంది ఆ ఉపరతీ స్థితిలో చిత్తశాంతిలో బ్రహ్మని ఉపాసన చేసి బ్రహ్మోపాసన ద్వారా బ్రహ్మాకార బ్రహ్మచింతన ద్వారా బ్రహ్మాకార వృత్తి పొంది బ్రహ్మాకార వృత్తితో అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని గట్టిపరుచుకొని గురుపదేశ వాక్యం ద్వారా గురువు ద్వారా మార్జాల కిషోర న్యాయం ద్వారా త్వం అనేటువంటి పరమాత్మగా వ్యాపకంగా ఉన్నటువంటి నీ స్థితిని వ్యాపకం లేని ఆవరణ లేని మా దాటినటువంటి నిరావరణ నీ ప్రకాశం నీకే సొంతంగా నీ ప్రకాశం సర్వాన్ని ప్రకాశింపజేయడం కాకుండా నీ ప్రకాశం నీకే సొంతంగా స్వయం ప్రకాశంగా స్వ స్వప్రకాశంగా స్వప్రకాశ అపరోక్ష అనుభూతిగా వ్యాపకత్వాన్ని విరమించుకుంటే రోస్తుంది అలా మార్చుకున్న రోజున నువ్వు నీ స్వస్వరూపంలో స్వారుభోగంలో జ్ఞానమే తానైన స్థితిలో ఆనంద జ్ఞాన స్థితిలో ఉంటాడు మనసు అనేది పరమాత్మ స్థితి దాకా కూడా మనసే <laughs> <laughs> <laughs> అష్టావకర గీతకు వచ్చాక చెత్తము మనసు బుద్ధి అనే విభాగం నేను తీసుకొచ్చాను మనసు బుద్ధి చెత్త అహంకారం అనేటువంటి భాగాలు లేవు అక్కడ వృత్తిని బట్టేవి చెత్త బుద్ధి నిరోధం దాకా వచ్చినప్పుడు అది ఇక మనసు పోయినట్టే అంటే సంకల్ప వికల్పాలు ఆలోచనలు విషయాల మీద ఉన్న ఉన్నంత వరకు మనసు ద్వంద్వాల మీద ఉన్నంత వరకు మనసు నీ ఆకారాన్ని స్వరూపాన్ని జీవభావ నుంచి సమిష్టిశ్వర వ్యాపక పరమాత్మ మాయావనలో వ్యాపక పరమాత్మ నిరావరణ పరమాత్మగా పరబ్రహ్మగా స్వస్వరూప ఐదు దశలో ఉన్నాం ఈ దశకు ఎవరైతే వస్తారో వాళ్ళు చిత్త దగ్గర ఉన్నారు మనసు దాకా ఇంకా మనసు అక్కడ మాట్లాడకూడదు మాట్లాడాలంటే ఇంకా అహంబరమ దాకా రాలేదు మాట్లాడదు కలిపి చెబుతూ ఉంటాం ఎందుకంటే అఖండాకార వృత్తి అన్నాను అర్థం కావాలంటే మళ్ళీ మనసుకు దిగి తండఖండా ఉండి విషయాలు చెప్పాలి విషయాకార వృత్తులు ఉన్నప్పుడు ఖండవృత్తి మొత్తాన్ని ఒకే దృశ్యం కింద చూసేస్తే అది అఖండ వృత్తి ఈ అఖండ కూడా దృశ్యం మీదే ఉంది ఖండము అఖండం రెండు దృశ్య సంబంధమే దృక్ సంబంధం కాదు దృశ్య సంబంధంగా దాడుతున్నారు ఇప్పుడు దృక్ సంబంధానికి వస్తున్నా బ్రహ్మచందనం చేసే బ్రహ్మాకార ఇది దృక్ సంబంధం దిష్యాకార వృత్తి దృశ్య సంబంధమే ఖండవృత్తి దృశ్య సంబంధమే దాన్ని మరి కొంచెం మెరుగుపరిచి అఖండాకార వృత్తిగా చేసినప్పుడు దృశ్య సంబంధమే కనబడే దృశ్యాన్ని అఖండంగా ఏకంగా చూస్తున్నాం అనేకంగా చూడటం నానత్వంగా చూడటం అనేది పోగొట్టుకున్నప్పుడు అది అఖండాకార వృత్తిపడాలి నానాత్వం ఉంటేనే మనసు పని చేస్తుంది అఖండాకార వృత్తిలో మనసు పని చేయదు చిత్తానికి సామర్థ్యం వచ్చింది ఆ సామర్థ్యం వచ్చి అఖండాకార వృత్తి రాగానే చిత్తానికి సామర్థ్యం ఆ సామర్థ్యాన్ని బ్రహ్మోపాసన చేసి బ్రహ్మచంతన చేసి బ్రహ్మాగారి వృత్తిగా మార్చుకో సామర్థ్యం పేరే ఉపరతి అన్న నేను ఉపరతి అసలరథి స్వస్వరూపమే అసల రథి కంటే ఏదైనా కొంచెం దగ్గరగా ఉన్న మిగతా అని ఉపరతు ఉపరత అంటే సమీపమైన అసల రతి ఆత్మరథి సమీపమైన ఉపరతు సమీపం అంటే ఏంటి ఒక అంగుళం తక్కువ బెత్తిడి దూరం దగ్గరికి వచ్చేవారు కానీ అది ఏకత్వం కలిగి కానీ ద్వంద్వ అంటే ఆ ద్వంద్వ అని దాటాలి కానీ భగవంతుడు నాకు అంతలేన్నాయిలోనే విషయాలు పోతే అంటే ఏంటి ఒక ప్రత్యేకత అభేదస్థితిలో దేనికి ప్రత్యేకత లేదు భేద దృష్టిలో అన్ని ప్రత్యేకమైన పోతే ప్రత్యేకత లేదు ప్రత్యేకత లేనప్పుడు విషయం లేదు విషయం లేనప్పుడు ఇంకా దృశ్యం తోస్తుంది దృశ్యం తోచి దాని విషయంగా విభాగం ఎప్పుడైతే లేదో అది అఖండాకార వృత్తికార వృత్తిలో అంటే ఏకత్వం లేదు అక్కడ ద్వీకత్వం మాటలే నిజంగా ఏకత్వం సిద్ధిస్తే ఏకమనం ఏదే కదా అది లక్ష్యంలో ఏకం లక్ష్యంలో సంగతి లేదు అద్వైతం లేదు ద్వైతం లేదు రెండూ లేదు ద్వంద్వతీత స్థితిలో ఏకత్వం ఉంది ద్వంద్వ ఉన్నప్పుడు రెండు ఉంటాయండి ద్వంద్వ పోతే ఒకటి కూడా ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఒకటంటే హద్దుంది హద్దుంటే రెండోది ఉంది రెండోది ఉంటే ద్వైతమే ఒకటంటే హద్దు ఒక సోఫా ఉందంటే నీకు తెలుసు అక్కడ ఆ సోఫాకు ఒక ఆకారం ఉంది ఆకారం వరకు ఆ సోఫా ఆకారం అవతల ఏముంది గాలితో కా గాలి ఆకాశం ఉండు అది కూడా రెండో వస్తుంది దృశ్యంలోనే అవన్నీ ఉంటాయి దుస్థితిలో వస్తే అనుభవంలోకి వెళ్తారు అనుభవంలోకి వస్తే ఒక ఆనందం రెండు ఆనందాల ఒకటి ఉందా ఒకటి ఉంటే ఆనందానికి మొదలు చివర ఒక ఆనందం ఉండొచ్చు అప్పుడు మొదలు చివర ఆ బ్రహ్మానందండి ఆద్యంతం లేవు మొదలు చివరలు అయితే అది సాధించేదాకా అద్వైతం సిద్ధించిన తర్వాత అద్వైతం లేదు బయలుదే యలే సాధించేదాకా అద్వైతం అద్వైతం సిద్ధించిన తర్వాత అద్వైతం లేదు బయలే ఉంది అద్యంతం లేవు ఒకటంటే అద్యంతంలో ఉన్నట్టే ఒకటంటే పరిమితి ఉంది ఒకటంటే నీకు ఒక గోహ వచ్చింది భావన వచ్చింది భావన కాదు అసలు శాస్త్రంగా తీరిగా మాట్లాడినా కూడా ఒకటే అన్నప్పుడు దేని పట్టుకున్న ఒకటి అన్నావు దానికి పరిమితి ఉంది పరిమితి ఉంటే ఆద్యాంతం ఉంది వస్తువుకి ఆద్యాంతం ఉంది కాలానికి ఆద్యాంతం ఉంది చోటుకి ఆద్యంతం ఆద్యంతం లేని కాలము ఆది అంతం లేని చోటు ఆద్యంతం లేని వస్తువు ప్రపంచంలో అన్ని ఆద్యాంతములు ఉన్నాయి ఇవన్నీ లేనిటువంటి వస్తువు అసలు ప్రపంచంలో లేనే ఏదైతే ఉంటే అది ఆత్మా సాధకుడు ఏ ముద్దు పేరుతో ఆత్మా ఆత్మ అని చూస్తాడు అని ఈ ముద్దు పేరు చెట్టు తీవ్రకి అదే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను ఇక్కడ ఆత్మాన్ని పేరు పెట్టుకొని సాధన చేసుకుంటున్నాడు ముందు పంచకోశీ వి ఆత్మ అంటున్నాడు నిజానికి ఆ పరబ్రహ్మను ఇక్కడ ఆత్మ పేరుతో దశల వారిగా ఆత్మనే మళ్ళీ పరమాత్మ అన్నాడు ఆత్మనే పరబ్రహ్మ అన్న ఈ చేతనాంశాన్ని నేను ఆత్మని పేరు పెట్టాను మాయా ప్రతిబింబంగా తోచిన ఆభాషగా వచ్చినటువంటిదంతా ఆత్మను పెట్టట్లేదు అవి కదులుతున్నా స్వయం భాష అనే పరమాత్మ యొక్క ప్రకాశం చేత అవి కదులుతున్నాయి ఈ ప్రకాశమే లేకపోతే అవి జడవస్తువు వాటికి అవి కదలవు నీలో ఉన్న చైతన్యం చేత అవి కదిలించబడుతున్నాయి చైతన్యం చేత అవి చైతన్యవంతమే కదులుతున్నాయి నీలో ఉన్న సర్వజ్ఞత్వంగా ఉండేటువంటి సామర్థ్యం చేత నువ్వు దాంట్లో వ్యాపించేసరికి దానికి కొంత జ్ఞానం వచ్చింది జ్ఞానవంతమైంది గాని అది జ్ఞా అది అజ్ఞాని జ్ఞానవంతం జడానికి జ్ఞానం లేదు సీసాకి తాను సీసా అని తెలియదు గోడకి తాను గోడ అని తెలియదు ఆకాశానికి తాను ఆకాశ అని తెలియదు చైతన్యానికి నేనికి నేను చైతన్యాన్ని నేను బ్రహ్మని తెలుస్తూ పోనీ అజ్ఞానంలోనే శరీరం అని తెలుస్తుంది తెలుసుకుంటోందా తెలుసుకునే తెలివి అదే తెలుసుకునే తెలియ పేరు ప్రజ్ఞ ఒక దృక్కుకే ఉండేది ఇక్కడ నేననే ప్రతినిధికి ఉంది నేననే ప్రతిబింబానికి ఉంది అంతఃకరణ ప్రతిబింబానికి కేవల చైతన్యాన్ని పట్టుకొని నీ సాధనలో దశలవారీగా జడత్వాన్ని వదులుకుంటూ పోతే చివరికి యావత్ ప్రకృతిని వదిలిపెడితే పురుషుడు ఒక్కడే సర్వసాక్షిగా మిగిలితే ఆ సాక్ష్యత్వం కూడా పోతే ఆ మిగిలిపోయినటువంటి ఒకే ఒక పురుషుడి పేరు పురుషోత్త సాపేక్షంగా ఉంటే అక్షర పరబ్రహ్మ నిరపేక్షంగా ఉంటే పురుషోత్త పట్టుకెళ్తున్నాను ముందు నేనన్నా తర్వాత ఆత్మ తర్వాత పరమాత్మ తర్వాత బ్రహ్మ అన్న తర్వాత సాక్షి అన్న తర్వాత సర్వజ్ఞుడు అన్న సర్వాత్మన్న విశ్వాత్మన్న ఎన్నో పేర్లు పెట్టారు చివరికి సర్వత్మ సృజము ఇంత సర్వాత్మ లేడు కేవలత్మని వాడు పురుషోత్తముడు ఆ కేవల ఆత్మస్వరూపమే ఉన్నది ఉన్నట్లున్నది దాని పేరు బ్రహ్మకి పరమైన పరము ఈ నేనునే మెట్లు మెట్లుగా తీసుకెళ్తున్నాను ఆత్మానా బుద్ధరైతే ఆత్మాన నేను అనేటువంటి ఆత్మని ఆత్మ అనేటువంటి ఆత్మని కేవలత్మగా తీసుకెళ్ళాను పరమాత్మగా తీసుకెళ్లి ప్రత్యేకాత్మగా తీసుకెళ్ళాను సర్వాత్మగా తీసుకెళ్ళాను విశ్వాత్మగా తీసుకెళ్ళా మాయావరణలో ఇన్ని ఇన్ని దశలు తీసుకెళ్లి మాయం దాట మాయను దాటి పరాత్మగా పర పరాత్పర పర పరాత్పరునిగా పరబ్రహ్మలుగా ఉన్నా దశల వారిగా దానికి దాన్ని పట్టుకుని తీసేసుకుంటూ తీసేసుకుంటూ పోయామంటే అన్ని భ్రాంతల వచ్చింది ఒక్కసారిగా భ్రాంతి పోతుంది కాబట్టి ముందు అజ్ఞానాన్ని పోగొట్టి తర్వాత మాయని పోగొట్టు ఒక దశలో అజ్ఞానాన్ని పోగొట్టు ఓ దశలో మాయ మళ్ళీ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే వరుసలో ఏం చేసాము తీసేలా పోయాం అజ్ఞానాన్ని సంసారం అట్లా ముందు ఆ బాహేంద్ర నిగ్రహం చేసి అంతరేంద్రియ నిగ్రహం చేసి తర్వాత మన సంతే ఏంటో తెలుసుకోక్తం బద్ద అసలు విషయం అంటే విషీకరించుకుంటే విషయం రాతి విషయం మా తమ్ముడు నేను విషీకరించుకుంటే హాస్పిటల్లో పరిదాపులు చేస్తాయి మర్చోడనే వాడు లోపల పరిగెత్తాడు బతి వాడి జీవితంలో యాభై రూపాయలు పెడతా వంద రూపాయలు పెడతా సెక్యూరిటీ ఆ ప్రేమ అక్కడ చచ్చింది అది ఈ ఉపాధి ఏం పోతే పోయింది చచ్చేవాడెవడు పుట్టేవాడేవాడు ఉన్నదొక్కటే వస్తువు కదా వాడు జీవాత్మ వాడు అజ్ఞాని ఇంకో జన్మకు వెళ్తాడు ఈ శరీరం వదిలేస్తే ఒక మంచి శరీరం మళ్ళీ వస్తాడు సంతోషించాలి కానీ దుఃఖపడాల్సింది ఏముంది అక్కడ ఎవడు దుఃఖపడుతున్నాడు మా నాన్నే మా తమ్ముడు నేను నాది మా వాళ్ళు అంటే దుఃఖం విచారణ అంతా తేలిపోయిన తర్వాత దుఃఖపట్టడానికి జాలిందని ప్రకృతి జరుగుతుంది రోజు ఎంతమందో పుడుతున్నారో ఎంతమంది వస్తున్నారో హాస్పిటల్కి వెళ్తే పెద్ద నరకంగా కనబడుతుంది నరక లోపల్ అందరినీ చూసి ఎవరినో చూసి నువ్వు ఆడవాళ్ళకి తెలియదనుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నప్పుడు నీవాళ్ళ కోసం అంటే నేను నాది పోలేదన్నమాట నీధి నీది నీవాళ్ళు ఎవరు ఉన్నారు శరీరంగానా మనసు కా పచ్చిభూతాలు ఇచ్చి శరీరం అయింది పోలీ పచ్చిభూతాలు ప్రాణమా విశ్వ్రాణ శక్తి సర్వత్రా నీ దేహంలో నీకు ఉపయోగపడేసరికి నీ ప్రాణం అయింది అదే ఆక్సిజన్ సిలిండర్లోకి వెళ్తే అది ఎవరు ప్రాణమా అది ఎవరు ముక్కు తగిలిస్తే వాళ్ళ ప్రాణం ఆ సిలిండర్ గ్యాస్ వెగిపోయి ఏడిచావా మనసు మనసు అంటే ఏంటసలు అనేక జన్మార్జిత సంస్కారాలు సంచిత కర్మలు రాస్తూ కారణ శరీరం కొన్ని మనసు ఏమన్నా పోతుందా కొన్ని కర్మలు కలుస్తున్నాయి కొన్ని ప్రతి జన్మకి ప్రారంభించి మైనస్ అవుతుంది ఆధారవుతుంది పోయిన ఖర్చు అయిన కర్మతో పాటు ఎవడు తెచ్చాడు కొత్తగా వచ్చే కర్మ ద్వారా ఎవడు పిట్టాడు కిందటి జన్మలో ఉన్న మనసే ఈ జన్మలో ఉన్న మనసా కొన్ని ప్లస్ మైనస్తో మార్పు చెందిన మనసే కదా వైరాగ్యంతో విషయవాసన నువ్వు అసంగంగా ఉన్నావు మనసు ఎక్కడికి పోయింది వైరాగ్యంగా ఉన్నవాడల్లా మనసు పోయిందని ఏడా మనసు పోతే సంతోషించాలి మనసు అనే అడ్డం నువ్వు ఆత్మగా ఉంటావు సంతోషించాలి మనసు పోయిందని కాబట్టి సూక్ష్మ శరీరం పోయిన దానికి దుఃఖం లేదు కార్మిక శరీరం పోతే ఆనందం స్థూల శరీరం పోతే పంచభూతాలైపోతుంది జీర్ణ వస్త్రం పోయి మళ్ళీ కొత్త వస్త్రం వచ్చినట్లు వస్తుంది ఇది తెలుసుకున్న జాన్కి ఎట్లా ఉంది అసలు నా స్వరూపానికి ఏ భంగమూ లేదు ఎన్ని ఉపాధులు రానిపోయి నా స్వరూపం ఏమన్నా తేడా వచ్చింది ఎప్పుడు ఆనంద స్వరూపం నా స్వరూపం దుఃఖపడాల్సిన అంశమే లేదు పోని ఇవన్నీ నిజమా దీనివల్లే దుఃఖం వచ్చింది అందం నిజమా మాయా కల్పితం మరి నిజంలా అనిపిస్తున్నాయి యద్భావం తద్భవత కాబట్టి నిజం అనిపిస్తుంది భావ తాతాత్మ్యత భావంతో నువ్వే రూపకల్పన చేసి దాంతో తాతాత్మ్యం చెంది అది నిజమని భ్రమపడి దాన్ని విడిచి ఉండలేక విచారిస్తే దానికే విడిచిది దేనికి వ్యాఘన పడేది దుఃఖపడేది ఇదే కనుక తెలిస్తే ఇంత భేదాలు ఎక్కడ ఉన్నాయి నా శరీరం విశ్లేషించాను ఎవరి శరీరమైనా ఇంతేగా నా ప్రాణం విశ్లేషించాను ఎవరు ప్రాణమైనా అంతేగా నా కారణ శరీరాన్ని చూశాను ఏ కారణ శరీరాలు అంతేగా అన్ని భ్రమలో యద్భావం తద్భుతిగా ఉంది కుప్పలు కుప్పలు వచ్చి ఉపాధి ధరించి ఇంత జనాభా వచ్చాయి మరి భావాన్ని బట్టి వచ్చిన జనాభా కల్పితమేగా కల్పితం కాబట్టి దాని మాయని పెరిగింది ఏది లేదో అది ఉన్నట్టుంది మాయ అనేది ఏ పదార్థం కాదు మాయకే నిర్వచనం లేదు మీరు కల్పించుకున్న మీరు బాధపడుతున్నారు కల్పించుకున్న బాధ కాబట్టి మాయ అన్నా సత్య వస్తువు అసలు నేను బాధిస్తున్నాయండి సత్యవస్తువు ఆనంద స్వరూపం అదేం బాధిస్తుంది రండి ర దగ్గర కూర్చోగలరా ఇబ్బంది పడాల నేను కింద పోడప్పుడు కిందకి టచ్ చేసినప్పటికీ పైదేనా టచ్ చేస్తాను ఒకసారి బయలు పట్టుకోరు కాబట్టి కింద నుంచి ఒకసారి రెండు రెండు లింకులు మూడు లింకులు చంపితే వెళ్ళిపోతారు సార్ మొత్తం చుట్టూ చుట్టి లేనివ్వేంటున్నా ఒక్కొక్క నేను చెప్పి వస్తు నిర్ణయం అయితే ఇంకేముందండి ఈ స్వరూపం ఇదేనే తెలిసిపోయాక నీకంటే అన్యము లేదని తర్వాత రెండాల్లో నీ శరీరాల్లో పంచకోశాల్లో కూడా అర్థం లేదు ఒకవేళ ఉందనుకున్నా విచారిస్తేమైంది ఏమి జడవస్తుంది నీ వల్లనే ప్రకాశిస్తున్నాయి నీ వల్లనే చైతన్యవంతమై వల్ల అవి ప్రవర్తిస్తున్నాయి నువ్వే లాభ ఉన్నాయా కర్మానుసారం ఉపాధి రమ్మంటే వస్తాయా డౌట్ లేకుండా స్త్రీలు అంత నిర్ణయం ఉండాలి నో డౌట్ గా అన్న అవునా కదా ఆత్మగా అంతే నిర్ణయంగా ఇదంతా లేదు అంతే నిర్ణయంగా ఉండాలి సినిమాలు వచ్చిన కొత్తల్లో బ్లాక్ వైట్ వచ్చేది ఒక పావు చూపించాడు సార్ అయితే నేర్ టిక్కెట్లుండే ఒక పావు పావు కర్ర తీసుకొని వెళ్ళి కొట్టాడు తెర తిరిగింది పావే చాలా ఇప్పుడు కంప్యూటర్లో చాలా వస్తున్నాయి బ్లాక్ వీడియో కంప్యూటర్ టెక్నిక్స్ బోర్డు దాన్ని చూసి వినోదంగా చూస్తున్నాం తప్ప మనం తెర తెర కొడుతున్నాం ఏంటి తేడా వచ్చింది అప్పటికిప్పుడు జైన తేడా వచ్చింది తెర మీద బొమ్మేగా కల్పితం కదా త్రిక్కే కదా ఇంద్రజాలం కదా గారిడీ కదా బాహుబరుడు మరి గొప్ప గారిడీ ఎప్పుడు ఎవడు చేశాడని బాగు బాగున్నాడు అంతేగాని అంతా గారిడీఏ కదా స్పందించామా దుఃఖించామా మరి అప్పుడేమో తెలియలే గారిడీ అని చూడటమే ఇక్కడ మొదలు చూసాం కథ అంతా పావు కనపడేసారి అది భయం పుట్టింది అసలే వాడు పొలం పొలంలో పేస్తారు పల్లెటూట్లో డేరాటాకి కర్ర పట్టుకొని వచ్చారు కర్రతో నడవాల్సిన అవసరం లేని వాడు కర్ర ఒక హాయి ఎప్పుడు ఉంటుంది వచ్చారు పావు కనపడి కానీ అంటే అందరు కూడా వచ్చారు ఎవరై నిజం పాములు కర్ర దగ్గరికి వెళ్ళి తి పా మీద పెట్టారు అంతకట్టి నిర్ణయం కావాలి ఎవరికే బ్రహ్మసత్యం సంగతి మించే సరిపో ఎందుకు బాధిస్తుందంటే నిర్ణయం సరిగ్గా లేదు కాబట్టి నిర్ణయం దృఢంగా ఉంది ఆ కల్పితో వాళ్ళు చుట్టూ చేరారు సంసారం అయింది ఎవరికే సాక్షిగా దృఢమంటే చోట చాలన్నారు కానీ వాళ్ళు బాధిస్తున్నారు వేధిస్తున్నారు అప్పటికీ సాక్షి బాధ కలుగుతుంటే నిజం అనుకుంటాం అబద్ధం అనుకుంటాం కళలో బాధ వచ్చింది కళలో భయం వచ్చింది కళలో ఉన్నంత వరకు నిజమే అనుకున్నాం మెలకు వచ్చిన తర్వాత ఏమైంది అట్లా అనుకో అవిద్య అనేటువంటి భ్రమలో పడ్డాము మనం అది నిజమనిపిస్తుంది కళలో ఉన్న వాళ్ళకి కళ నిజమో అనిపించినట్టుగానే అవిద్య అనేటువంటి భ్రాంతిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం కూడా నిజం అనిపిస్తుంది బా కలలో ఎంత బాధ వచ్చిందో ఎంత భయం వచ్చిందో ఇక్కడ కూడా అంత బాధ అంత భయం ఉంటుంది దాన్ని అట్లా తీసుకోవాలి బాధ ఇచ్చింది కానీ నిజమైపోతుందా కళలో నేను చచ్చిపోయినా నాగే కాలు వచ్చింది చూశాను సాక్షిగా దుఃఖించే వాళ్ళని చూశాను నేనేం దుఃఖపట్టాల మెలకు నాకేం కాదు బాగానే ఏదైనా విచారణలో చూసుకోవాల్సిందే విచారంగానే కనబడకుండా పోతున్నారు అలాగే ఆ మగ్గుడు ఆ పిల్లలు అట్లాగే ఉంటారు అక్కడికి పోరు దారిడీగా నాటకంగా జగన్ నాటకంగా తోడ్ నేర్చుకోవాలి ఎట్లా పోతుంది అది వైరాగ్యం అని కూడా నేను పేరు పెట్టినా వైరాగ్యం కూడా నిజం అనుకున్నా వైరాగ్యం అబద్ధం అనుకున్న వైరాగ్యం అనే పేరు కూడా లేదు ఉందని అంటున్నాం ఇది నిజం అనుకుని ఇస్తే త్యాగం ఇది ఖచ్చితం అంటే ఉంది లేని ఇస్తున్నాం ఉన్నదిస్తున్నావు ఏంటి ఉన్నదిస్తే నీకు అవసరమైనా ఉంచుకోకుండా ఎవరికైనా ఇస్తే తాగం లేని వస్తువు లేదని నిర్ణయం అయిన ఇస్తున్నాం నీకు అక్కర్లేదు కాబట్టి ఇస్తున్నాం అసలు ఇచ్చేది కూడా లేదు ఉత్పత్తి ఇవ్వడమే ఉత్తి తేవడానికి చాగమని పేరుంటుందా అట్లాగే వైరాగ్యం కూడా లేదు నిజ వైరాగ్యం అంటే దృశ్యం దృశ్యం తోచకుండా ఉండే స్థితి రాగం ఉంటే వైరాగ్యం అభ్యాసం రాగమే లేనివాడు వేతరాగుడు వేతరాగుడు విషయంలో వైరాగ్యం అనేది కూడా ఉండదు దేమిత రాగం లేనివాడు వాడు వైరాగ్యం అభ్యసించాల్సిన పని ఏంటి దృశ్యమే దృశ్యమే తోచకుండా కేవలంగా ఉన్నాడు వాడుగా వాడు మాత్రమే ఉన్నాడు వాడు తప్ప ఎవరు లేరు దృష్టికి ఎవరు వాడు ఏం త్యాగం చేయాలి అసలు కనపడితే కదా వదులుకోవడం కనపడితే కదా సాక్షి విలక్ష దృశ్యమే తోచట్లే వాడు ఏం ఇప్పుడు నీకు తోస్తోంది ఆ దృశ్యమేతో అనేటువంటి కేవల ఆత్మస్వరూపంగా ఉన్న లక్ష్యంగా ఉన్న బ్రహ్మని తీరిగా చెప్తున్నా నేను నువ్వు అది అయ్యి ఉన్నావు తీరిగా చెప్పిన శాస్త్రం నువ్వు నువ్వయ్యున్నావని ఆ శాస్త్ర ప్రకారం అంత ఎక్కడో కాదు నీ చరిత్ర కాదు పాఠం కాదు ఎవరి గురించే కాదు నీ గురించి నువ్వే నువ్వే ఆ బ్రహ్మవేణ రెండోది లేదు ఒకటే నా బ్రహ్మ నిర్వేకమేవా బ్రహ్మ శాస్త్రం అయిపోయేది మూడోది తృతయం ఆత్మ నిశ్చయం గట్టిగా నిర్ణయంతో ఉండాలంతే ఇంత శాస్త్రం కూడా నీ నిర్ణయాన్ని గట్టి చేయడానికే తప్ప నువ్వు గట్టిగా ఉంటే శాస్త్రంతో పని ఏంటి అసలు నువ్వు అది అయ్యి ఉన్నావు నిర్ణయం తర్వాత ఎవరి కోసం పెడుతున్నావు ఎవరు చదవాలని పెడుతున్నావు నీ పెడుతున్నావా వాళ్ళ పెడుతున్నావా వాళ్ళందరూ బాధ్యతగా గురువుగా నీకంటే అన్యాయం ఎవరు లేరు సగ్గేవాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళు ఎవరు ఎందుకు పెడతాం నేను పెట్టాం శిష్యుడి మీద బాధ్యత ఉంటే ఎక్కడో లోపం పెడతా ఒకటే ఒకటే పెడతాను నేను మీరు వాళ్ళ సూ ఇతరులకు పెడుతున్నారనుకోకండి గురువు గారి కోసం పెడుతున్నారు మీరు పెట్టేది గురువు గారు చదువుతారు తప్పుంటే పట్టుకుంటారు ఆ భావంతో పెట్టుకోండి అందరూ పక్క శిక్ష చదువుతారని పోగుడతారని పెట్టద్దు వాళ్ళ సంగతి నువ్వు ధరిస్తే అప్పుడు వాళ్ళ సంగతు ముందు నీ సంగతి అయిందా వాట్సప్ నేను డిస్కరేజ్ చేయట్లా రాను రాను మీరు ఇంప్రూవ్ కావాలి అది ఒకవేళ మీరు అవ్వకూడదు ఓ ప్రశ్న వేస్తే అయిపోయింది సునీత పిడు ఓ అందరికంటే ముందు ఆమె మొదలు పెట్టింది ఎవరి సునీత ఎవరి ఇద్దరు ముగ్గురున్నారు సునీత ఓ ప్రశ్న వేసా శాస్త్రం రోజు కాకి పెట్టి పెడుతుంది జవాబు చెప్పలేదు ఎక్కడున్నా నువ్వు బల్చి అది కూడా మన ఆసక్తి తెలియకుండా ఓంకారం Uh. sa so. ప్రశ్నలేవాబులో ప్రశ్న ఇస్తారు ప్రార్థనలో ప్రశ్న పోయి వాట్సాప్ లో పెట్టం తోచక ఏం చేయాలో తెలియక మొదలెట్టేదో అదొక అలవాటైపోయింది అప్పుడు అసలు ఏది ఆలోచించడానికి ఏం లేదు అసలు ఏం చేయాలో టైం ఎట్లా గడవాలో నిశ్శబ్ద ఉండే చేయాలో తెలియకెడితే అదొక బాగా ఉంది అలవాటైపోయింది వాట్సాప్ పెట్టద్దనిపోకూడదు మిగతా వాళ్ళు ఏదో చూసి దాకా పెట్టేవాళ్ళు పెంచుకోవడానికి కాదు మీరు పెట్టే వాట్సాప్ ఏదైనా కానీ గురువు చదివి తప్పులు పడతాడు ఆయన కోసం పెడుతున్నానని పెట్టండి ఏదైనా పెట్టుకోండి గురుగీత పెట్టండి గురు గీత పెట్టుకోండి మీ ఇష్టం ఏదైనా పెట్టండి మీరు పెట్టే దాంట్లో కాపీ కొడితే మీకు అనుమానం ఉండదు కాపీ కొట్టినా తప్పు పట్టనా కాపీ కొడితే పుస్తకం అందులో తప్పులుండవు రైట్ అనుకుంటా అనుభవాన్ని బట్టి తప్పది శాస్త్రం ప్రకారం దర్శించడానికి అర్థాలు తేడా ఉంటాయి దర్శనానికి తపస్సులో మీకు ఒక దృశ్యం కోచే కలలో కాదు తపస్సు దర్శనం దర్శనం గొప్పనే దర్శనం వేరు సాక్షాత్కారం సాక్షాత్ దర్శనం తప్పు కాదు అవగాహన మీకు అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే మీకు అర్థమైంది మీ వాక్యం మీకు ఏదైనా అది అద్వైత నిర్ణయంగా ఉండాలి వేరే చోటు అక్కర్లేదు నిర్ణయం అంటే అవగాహన లోపల సరి చేసుకుంటే బట్టబైలు ఎక్కడవుతుంది బట్టబయలు చేయకపోతే క్న్న్నాటరులు పరారు కరారి కారారాదింలు